అనగనగాక ఒక పెద్ద ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో ఒక ఏనుగు ఏనుగు ఏకాదు బాగా ఉంటే కానీ ఒక ఏనుగు గురించి చెప్పుకుందాం మనం ఇది నీకు తెలిసిన కథ కాదు ఏను ఏనుగు సాడ్ స్టోరీ కాదు సరదాగా ఉండే స్టోరీ ఓకే ఏనుగు మామూలుగా అటు ఇటు తిరుగుతూ నాకు బోల్డ్ బలం ఉంది బోల్డ్ బలం ఉంది అనుకుంటూ తిరుగుతూ ఉండేదిట నిజమే కదా వెనుక బోల్డ్ బలం ఉంటుంది అది ఒక చిన్న చీమ చూసిందిట ఏనుగు బోల్డ్ బలం ఉంది బోల్డ్ బలం ఉంది అని చెప్తూ ఎన్నుగు ఇంత బలం ఉందని చెప్తోంది నాకంటే ఎక్కువ బలం ఉందా అనుకుంది చీమ చీమ ఎంత ఉంటుంది నువ్వు చూసావు ఎప్పుడైనా చీమే చీమ ఎంత చిన్నగా ఉంటుంది పెన్సిల్ పుచ్చుకుని పేపర్ మీద డాట్ పెట్టావు అనుకో అంత ఉంటుంది చీమ అది ఏనుక్కి ఉన్న బలం కంటే నా బలం ఎక్కువ అనుకుంటూ ఉంది ఒకరోజు ఏనుక్కు ఆ విషయం ఎవరు చెప్పారు చూడు ఆ చీమ నీకంటే దానికే బలం ఎక్కువ బలం ఎక్కువ అనుకుంటోంది అవునా అలాగా అలా అనుకుంటుంది చీమ దానికి బుద్ధి శబ్దం ఆగు అని చెప్పి వెళ్ళింది సింహ దగ్గరికి ఏం చిమా అలా పడితే చూసింది నృత్యమప్పి వెనుగో వెనకొచ్చావు నీకేనా హెల్ప్ కావాలా సహాయం చేసి నేను ఆహా నువ్వెంత ఉన్నావు నువ్వు నాకు సహాయం ఏం చేస్తావు ఏంటి అందరితోనూ నువ్వు నాకంటే నీకే బలం ఎక్కువ అని చెప్తున్నావుట అవును నాకే బలం ఎక్కువ ఏ నా తక్కువ అనుకుంటున్నావా చూడు అప్పుడు ఏనుక్కి కోపం వచ్చి అక్కడ కొమ్మలు ఉంటాయి కదా చెట్లకి బ్రాంచెస్ ఏనుగు ఏవే తింటుంది ఒక బ్రాంచ్ని వంచి శుభ్రంగా దాని మీద ఉన్న పళ్ళు ఆకులు అవన్నీ తినేస్తుంటారు ఏనుగులు మామూలుగా అలాగే తింటాయి బ్రాంచెస్కి దానికి ట్రంక్ ఉంటుంది కదా దాని తర్వాత నువ్వు బెండ్ చేసుకుని చక్కగా తింటాయి అలా చూసి అయితే నువ్వు కూడా ఇలా బెండ్ చేసి వద్దాం అంటే చీమే నే అంత అంత కష్టపడక్కర్లేదు నేను నేను హాయిగా వీళ్ళు కూర్చొని తింటాను నువ్వేమో కష్టపడి దాన్ని బెండ్ చేసి ఇంత తినాలి నాకైతే నా డ్రెడిపోయి అక్కడ నిజమే కదా చీమ పైకిడిపోగలదు ఎందుకు ఏమో ఉంటుంది కనుక అది చెట్ల మీదకి ఎక్కలేదు కదా చీమ మీద ఎక్కేయగలదు అలాగా అయితే చూస్కో. నేను ఇంకా ఈ పని చేస్తా ఆ పని చేస్తావు రకరకాలుగా ఎనుగు నేను బలమైన పనులన్నీ చీడం చూపించి చీమ దగ్గరికి వచ్చి చూడు నేను ఇన్ని పనులు చేయగలను నువ్వేం చేయగలవు అందట అనేసరికి చీమేం చేసిందిట చీమలు ఎక్కకుంటే తెలుసు నీకు అసలు బయట మట్టిలోపలెక్క ఇల్లు కట్టుకుంటాయి వాటిని పుట్టలో చెప్తాం కదా మాములు చీమలు అలాంటివన్నీ ఆ పొట్టల్లో ఉంటాయి పొట్టల్లో కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాయి అవి హండ్రెడ్స్లో ఉంటాయి సినిమలు ఒక్కొక్క దాంతో అన్ని ఫ్రెండ్స్లో ఉంటాయి అలాగా రాదు నేల పోయి అక్కడ ఇల్లు కట్టుకుంటుంది ఇలాగే వెళ్ళిపోయారు సినిమ అప్పుడు ఏమను చేకుందిట చూసావా నేను ఎంత బలం ఉందో చెప్పేప్పటికి చీమకి భయం వేసి వెళ్ళిపోయి లోపల దాక్కుంది ఆహా అనుకుంటుంది రేణువు అందుకుంటూ ఉండే లోపల ఈ చేసిందిట ఇంకో విప్పటి నుంచి బయటకు వచ్చిందిట ఏనుగో ఏం చేస్తున్నావు పోయి నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు పారిపోయేవనుకున్నా నేను నేను నువ్వు పారిపోతాను చూడు నేను లోపల చక్కటి ఇల్లు కట్టాను నీ కడ్డం వచ్చాలాగా అని లోపల మట్టి లోపల నేను ఎలా కడతాను నేను ఇంత పెద్దగా ఉన్నాను కదా అసలు నేను నా లోపలికి వెళ్తానంటేనే చాలా పెద్ద గొయ్యి కావాలి నాకు చేత కాదు చూసావా మరి అందరికీ అన్ని పనులు రావు అందుకోసం ఒకడు బలంగా ఉన్నారు ఇంకోళ్ళు తక్కువగా ఉన్నారో కాదు బలంగా ఉండేవాడికి బలం ఉంటుంది చిన్నగా ఉండేవాడికి ఏముంటుంది బ్రెయిన్లో స్టాక్ ఉండవచ్చు మంచి మంచి ఐడియాలు రావచ్చు అందుకోసం ఎవరిని కూడా నీకు లేదు నాకు అది ఎక్కిరించకూడదు నేను కూడా అవును నిజమే కొన్ని రకాల హెల్ప్లకి చిన్నవాళ్ళే చేయగలరు ఇప్పుడు చెట్టు మీద పైన ఎక్కడున్నా కాయి ఉంటేనో నేను అంత పైకి తేలినా కదా అప్పుడు ఏ మంకీయో ఏ లో ఎవరో వాళ్ళు తెంచి పెడితే కదా కాయ రాదు కదా అలాగే మిగతా పనులు కూడా కదా కరెక్టు చెప్పింది నేను ఇంకెప్పుడు కూడా ఎవరిని నీకేం చేత కాదు అని ఎక్కిరించడం ఒక్కొక్కళ్ళకి ఒక్కరొక వర్క్ వస్తుంది అది మనం చూసి నేర్చుకోవాలి అని చెప్పింది ఓకే అర్థమైందా అలాగే మీ స్కూల్లో వాటి చూడు ఒకళ్ళు టీచింగ్ చేస్తారు ఒకళ్ళు ఏమో బస్సులో మిమ్మల్ని అందరూ ఎక్కిస్తూ బస్సు డ్రైవింగ్ చేస్తుంటారు అందరికీ మంచి పని రావాలి కదా ఆ డ్రైవింగ్ తీసుకొని వాళ్ళకి వచ్చి టీచింగ్ చేయరా అని టీచ్ చేసేవాళ్ళని బస్సు డ్రైవ్ చేయమని అలా చెప్పరు కదా ఎవరికి ఏ పని పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళు ఆ పని చేస్తారు అందుకే తప్ప వాళ్ళు ఏం చిన్నవాళ్ళు వాళ్ళకి ఏం చేత కాదు అని కాదమ్మా అర్థం సరేనా